స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల ప్రభావ నికే వందనాలు ప్రభ నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న తండ్రి నీకే కోట్లాది వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభావ అయ్యా నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఏమిచ్చిన మేము చెల్లించలేం నా ప్రభావ అయ్యాన తండ్రికి వందనాలు ప్రభావ నీకు లోపడి జీతం మాకు అయ్యాని రాక త్వరలో ఉంది కనుక ప్రభా మేము భూమి సిద్ధపడాలా ప్రభా అనేక సిద్ధంగా తయారు చేయాలా ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ రాని బిడ్డ తొందరగా నడిపించే వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఏసు ప్రభా వచ్చిన పతకొబడిని దీవించండి ఆశీర్వదించి బలపరచండి దీవించండి లేవనైతే గొప్ప సేవలో వాడుకోండి ప్రభావ ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ వాక్య మీరు మాతో మాట్లాడండి మాట్లాడే జీవం ప్రభా మీరు యేసుప్రభ మాట్లాడండి పెద్ద కొద్దిని యేసుప్రభ సరీజ్ చేయండి ప్రభా మమ్మల్ని బలపరిచి దీవించి రాకడకే సిద్ధపరచుకోండి దేవా ఆటంకాలను తొలగించండి యేసుకృష్ణ నామంలో దేవా ఏసుప్రభా పాటధర మీరు మైమ పొందండి నేను రాకే సిద్ధపరచుకోండి నామానికి మేము తెచ్చుకోమని మీటింగ్ లో మీరే విజయం దయచండి బలపరచమని ఏ తండ్రి ఆ మెయిన్ ఓ నేననాదను అయ్యకా నిన్నడు నేననాదను కా నిన్నడు నేననాదను అయ్యకా నిన్నడు నేననాదను నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా నా కన్నీరు తుడచువాడా నేను నానని అనువాడా కాడు నేన నాదను అయ్యాకా నిన్నడు నేనూ కా నిన్నడు నేనూను అయ్యాకా నిన్నడు నేనూ అమ్మ నాన్న దూరమైన bandu le vele vesina amma nanaduraina bandu le vele vesina అమ్మా నా నివేయోడు నీవేయసమ్మా నా నీవేయోడు నీడ నీవేయ డు నేననాదను అయ్యా కాడు నేన నాదను కానెన్నాడు నేన నాదను అయ్యా కాడు నేను వెక్కి వెక్కిడు పొచ్చిన పాలైనా వెక్కి వెకీడు పొచ్చిన vekirin talpalaina na kannirottudachuwada he nananani anuvada na kannirottudachuwada he nananani anuvada కా నిన్నడు నేననదను అయ్యకా నిన్నడు నేననదను కా నిన్నడు నేననదను అయ్యకా నిన్నడు నేననదను దాది బాధలవరించినా రోగాములతో కృంగ దీసిన వ్యాధి బాధ లావరించిన రోగాములతో కృంగ దీసిన నా వైద్యుడవు నీ వేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవే నా నన్ను స్వస్థ పరచువాడవు నీవే ka nenadu nenanaadano ayya ka nenadu nenanaadano ka nenadu nenanaadano ayya ka nenadu nenanaadano na kanni ruthudachuvaada neenunnaani anuvaada నీరు తుడచువడా నేను నా నని అనువాడా కాడు నేను నాదను అయ్యకా నిన్నడు నేన నాదను కాడు నేను అయ్యకా నిన్నడు నేనూ అల్లెలియా థ్యాంక్ పరిశుద్ధిరా ప్రేమ నమ్మకం కలిగిన మా పిపర్లోకి తండ్రి ఏసఐ మీ నామానికి ఎంత బంధనాలు ప్రభా ఈ రీతిగా ప్రభా అయా ఈ సమయమైన పాత్ర చేరి కొంత సమయాన్ని ప్రభా వాక్యంతో ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు ఎంత వంధనాలు ప్రభా వాక్యం ధ్యానించుకోబోతుండగా మా మధ్యలో మీరు ఉండండి మాతో మీరు ఉండండి తవా విని మా హృదయాన్ని సరిచేసుకొని తవా వాక్యానుసారంగా జీవించడానికి మీ రూపంలో అనుగ్రహించమని ఏసఐ నామంలో అడిగి వేడుకను తండ్రి ఆమె నూరవ అధ్యాయము వంద వందవ అధ్యాయము మూడవ వచ్చింది కీర్తనలు నూరవ అధ్యాయము మూడవ వచ్చిన యహోవాయ దేవుడని తెలుసుకునడి ఆయన మనల్ని పుట్టించను మనము ఆయన మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలనుహోవాయ దేవుడని తెలుసుకొని యహో అనే దేవుడని తెలుసుకోండి ఆయన ఆయన మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు ఇంకా ఏం చెప్పబడుతుంది అని అంటే ఫస్ట్ గుర్తు చేస్తుంది దేవుడు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకు ఆయన దేవుడు అనంటే ఆయన మనల్ని పుట్టించను మనకి చిన్న సహాయం చేస్తే చాలా మంది మా గాడ్ ఫాదర్ అని చిన్న సహాయం చేస్తే వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆ మనకి ఎంతమంది నిజంగా మన తల్లిదండ్రులు ఆ ఒక్కొక్కసారి మనం చూస్తే చాలా ఈ మధ్యకాలంలో ఆ చూస్తే చాలా మందిని అప్పుడే పుట్టిన బిడ్డలను తీసుకునివ్వండి చెత్త కుప్పలోనివ్వండి లేదంటే ఎక్కడన్నా వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి అంటే వాళ్ళు కండమైతే కంటన్నారు కానీ వాళ్ళ మీద ఏమి బాధ్యతలు కానీ వాళ్ళ మీద ఏదన్నా ప్రేమ కానీ మమకారం కానీ మంచి మర్యాదలు అనేవి అక్కడ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని ఆ కంటన్నారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత ఎప్పుడు ఏ విధంగా వాళ్ళు ఏ ఆ పిల్లల్ని కని వదిలేస్తున్నారో తెలియదు మధ్య బాగా ఎక్కువైపోయింది అయితే ఇక్కడ ఏమంటారంటే ఆయన మనం పుట్టించెలు ఆయనే మన దేవుడు మనల్ని పుట్టించాడు ఆయన పుట్టించి వదిలేశాడా అని అంటే లేదు కానీ అది దగ్గర నుంచి ఆయన ఏం చేశాడంటే దేవుడు ఈ ఈ సృష్టి మొత్తాన్ని ఈ సృష్టమును ఆయన నోటి మాటతో కలుగజేసి దాన్ని వేలడానికి పూర్తి సంపూర్ణ హక్కును ఎవరికి ఇచ్చాడంటే నరునికే ఇచ్చాడు మానవునికే ఇచ్చాడు ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు వాటికి కలిగను ప్రతి దానికి ఒక పేరు పెట్టాడు ఆ పెట్టిన పేరు దానికి కలిగింది అంటే ఏమన్నాడు అంటే ఈ భూమిని నిండి మీరు స్వాధీనపరుచుకోండి దాన్ని ఫలించండి అభివృద్ధి చెందండి అని చెప్పి దేవుడు స్వతంత్రం అనేది ఇవ్వటం ఇక్కడ మనం చూస్తాం కాబట్టి అందుకు ఆయన మనం దేవుడు అందుకు ఆయన మనం పుట్టించాడు మన కోసం ఈ లోకాన్ని సృష్టించాడు అంతటి మీద సర్వాధికారం మనకు మనవుడికి ఇచ్చాడు ఏ జంతువుకి ఏ జీవికి ఏ ప్రాణికి ఏ పశువుకి ఏ పక్షికి లేనటువంటి ఆధిక్యత కేవలం మరులుపే కలిగింది కాబట్టి ఆయన మన దేవుడు కాకుండా ఆయన మనం పుట్టించాడు మనమందరం ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఇది శరీరానుసారంగా పాత నిబంధనలు మనం గమనించుకుంటే నిజంగానే ఆయన మేపాడు మనల్ని చక్కని మంచి ఫలాలతో చెట్లతో ఆకురలతో విత్తనాలతో గింజలతో అన్ని ఇచ్చి ఆయన అట్లా వదిలేకోకుండా మనల్ని మంచిగా మనకి ఏమేం కావాలో అవసరతలన్నీ ఆయన కలుగు చేశాడు కాబట్టి ఆయన మనల్ని మేపుతున్నాడు సాధారణంగా ఆ మనం స్పిరిచువల్ మీనింగ్ తో చూస్తే మనకి ఆత్మీయ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనంటే చర్చెస్ లేదంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడే ముఖ్యంగా ఆ బోధ అయితే ప్రతి ఇంటిలో ఎక్కడైతే ఆ బోధ ఎందు సహవాసం ఎందు రొట్టె విరుచుట ఎందు ఎడతెగక ప్రార్థన చేస్తారో వారి దగ్గర మంచి ఆహారము మంచి సహవాసం దొరుకుతుంది దీని అంతటికీ కారణం ఏంటి అనంటే మనం ఆయన మేపు ఆయన మన దేవుడు ఆయన మేపు గొర్రెలు మనం మనం ఆయన వారము ఆయన ఆయన సొత్తు మనం ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం ఇది ఫిజికల్ లేర్ అనుకోవచ్చు అయితే స్పిరిచువల్ గా ఇది ఎట్లా కన్వర్ట్ అయిందో చూద్దాం ఒకసారి కీర్తనలో మొదటి కొరింది రాసిన పత్రిక రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పలహారో వచ్చినం చదువుదాం మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరెరుగరా అక్కడ ఆయన మన దేవుడు దేవుడైతే ఎక్కడుంటాడు దేవుడైతే ఎక్కడుండాలి అంతకుముందు ఆదాము అవతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు వాళ్ళు ఒక వాక్ ద్వారా మాట్లాడాడు ఆయన ఎక్కడో ఆకాశం ఉండేవాడు మరి ఆదాము ఆ భూమి మీద ఉండేవాడు ఆ వాక్ ద్వారా వాడిద్దరు సంభాషించుకునేవారు ఒక వాక్ ద్వారా అది ఇప్పుడు ఏమైంది అని అంటే అది ఇప్పుడు దేవుడు స్వయంగా తన కుమారుని లోకానికి పంపించి మానవ రూపకంగా పంపించి పాపాన్ని శాపాన్ని ఆయన మూసి మన మీద ఉన్నటువంటి ప్రతికమైనటువంటి దోషాన్ని ఆయన తుడిచివేసి ఆయన రక్తం వల్ల మనకి పాపమోచన కడుగు చేసి ఆయన సొత్తుగాను ఆయన సొమ్ము గాను ఆయన ప్రజగాను ఆయన మనిషి అంతేకాదు కానీ నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఆలయం అనము ఆలయం అంటే ఎక్కడో నిర్మించబడింది కాదు హస్తకృస్తిటువంటి చేతుల్లో నిర్మాణంలో నేను ఉన్నానని దేవుడు చెప్పాడు మీరే దేవునికి ఆలయం అయ్యి ఉన్నారని మీరు ఎరుగురా నేను అన్నాడు అదే సందర్భాన్ని ఇక్కడ తెలుస్తా ఉన్నాడు పాత పాత గ్రంథం పాత పాత నిబంధన గ్రంథం ప్రకారం ఒక టెంపుల్ చర్చి ఏంటన్నానంటే మనం చూస్తాం ఎర్చలేమి ఏ విధంగా కట్టబడింది పరిశుద్ధ స్థలం ఏంది అతి పరిశుద్ధ స్థలం ఏంది సాధారణ ప్రాంగణం ఏంది అన్నిల ప్రాంగణం ఏంటి ఎన్నోసార్లు మనం ధ్యానిచ్చాం కానీ అది ఏమైంది అంటే సలోమాన్ కట్టించినటువంటి ఒక టెంపుల్కి వచ్చేవాటికి ఒక గుడికి వచ్చేవాటికి దానికంటూ కొన్ని ప్రత్యేకతలు కావాల్సి వచ్చింది దానికోసం ఎంతో వాళ్ళు వెండిని బంగారాన్ని ఇనుముని ఇత్తన్ని రాగిని ఎంతో ఎంతో ఎంతో బాగా వాళ్ళు దాని అంతా గ్యాదర్ చేసి దానితో నిర్మించడం అనేది చూస్తున్నాం చూసాం కూడా అయితే ఇక్కడికి తర్వాత ఏమవుతుందంటే దేవుడు నువ్వు ఏమి కూడా నిర్మాణానికి చేయన లేదు నువ్వు దేంతో కూడా నిర్మించిన అవసరం లేదు చర్చ్ అంటే ఒక ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాదు చర్చ్ అంటే ఇది ఆధ్యాత్మికంగా ఇన్ స్పిరిట్ లో స్పిరిచువల్ గా అది నీవే దేవునికి ఆలయమై ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అక్కడ ఏంటి ఆయన మన దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు ఆయన సొత్తు మనం ఆయన జనాంగం మనం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే దేవుడు ఎక్కడో దూరంగా లేడు దేవుడు మీలోనే ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అయితే ఇంకొకసారి చదువుకుందాం ఈ వచ్చినాన్ని మీరు దేవునికి ఆలయమయ్యున్నారని దేవుని ఆత్మ మీరు నివసించుకున్నారనియో మీరు ఇరుగురా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వారిని పాడు దేవుని ఆలయమును పరిశుద్ధమయ్యున్నది మీరు ఆ ఆలయమయ్యున్నారు లేక మీరు పరిశుద్ధులయ్యున్నారు దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధ ఉండవని దేవుడు ఆశపడుతున్నాడు కోరుకుంటున్నాడు ఆ విధంగా ఉన్నవారిని ఆయన బహుగా ప్రేమించేవాళ్ళగా ఉన్నాడు ఇక్కడ ఎవడైనాను దేవుడి ఆలను పాడు చేసిన ఎవడలా ఏ విధంగా పాడు చేయొచ్చు ఎవరు పాడు చేస్తారు ఏ విధంగా పాడు చేయొచ్చు నేను మా చిన్నతనం చిన్నతనంలో మా ఊర్లో ఒకే ఒక చర్చి ఉండేది నైన్టీన్ లో ఆ చర్చిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొట్టమొదటి చర్చి చర్చిలో తర్వాత తర్వాత తర్వాత పెద్దరేకం కోసం పెద్దలుగా ఉండడం కోసం రెండు గ్రూపులుగా తెలుబడి కొట్టుకొని స్టేషన్ల దాకా వెళ్ళి చర్చిని దాదాపుగా ఒక ఆరు నెలల పాటు మూత వేసి దాంట్లో ప్రార్థనలు ఏది జరగకుండా ఎవరెళ్ళలో వాళ్ళు చేసుకొని కొట్టుకొని పాసం కొట్టి పంపించి ఇంత ఇది చేశారు ఇది ఒక తర్వాత ఆ చర్చి తానే ఏమైపోయింది అని అంటే అది ఎప్పుడైతే మూత వేయబడిందో లోపల ఆ సామాన్ అంతా పాడైపోయింది ఎందుకు పాడబడలేదు కాబట్టి దాంట్లో ఉన్న ఫ్యాన్లన్నీ పాడైపోయినాయి లైట్లన్నీ ఫ్యా ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పాడైపోయినాయి తర్వాత విపరీతమైన డస్ట్ ఫామ్ అయింది తర్వాత దాని మీద బూజ్ బాగా పట్టేసింది తర్వాత దాంట్లోకి వెళ్ళగానే ఒక రకమైనటువంటి అరామోతో అది అదే లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అలర్జీ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది శరీర సంబంధమైంది కానీ ఆత్మ సంబంధం అయ్యేపాటికి మీరు దేవునికి ఆలయం ఉన్నారు అని మీరు ఎరగా అంటే దీన్ని ఎవరు పాడు చేసుకోగలరు ఎవరు పాడు చేస్తారు ఏ విధంగా పాడు చేస్తారు ఇన్ స్పిరిట్ లో ఫిజికల్ గా అంటే మనం చూసాం ఏదైనా రెండు రెండు వర్గాలుగా తిరగబడి లేకపోతే నచ్చక ఆ డాక్టర్ని ఏంటో తెలియక ఆ డాక్టర్ని ఏ విధమైనటువంటి డాక్టర్ ఇంట్లో ఉన్నారో తెలుసుకోక సహజంగా స్ప్లిట్ అవుతూ ఉంటుంది అలసంఘంటాం శరీర సంబంధం అయింది దేవుడు ఎప్పుడు శరీర సంబంధం అయింది ఇష్టపడలేదు ఎందుకు అని అంటే ఆ శృంగారం అనే దేవాలయంలో నుంచి దేవుడు బయటకు వస్తూ ఉన్న సమయంలో ఆ శిష్యులు చూసాయా చూసావా ఎంత శుభ్రంగా ఎంత సుందరంగా ఉందో ఎంత అందంగా ఉందో కట్టడం అని చెప్పి వాళ్ళు దాన్ని చూసి మురిసిపోతా ఉంటే ఆయన సింపుల్గా ఏమన్నాడు అనంటే రాతి మీద రాయి నిలవదు ఆ కాలం వస్తుంది అని చెప్పి అంటే ను ఏదైతే గొప్పగా ఊహించుకొని ఆ చర్చిని సుందరంగా కట్టాలని దానికి మంచిగా రంగులేంచాలని మంచి కలపం తీసుకొచ్చి పెట్టాలని దాంట్లో ఏసీ పెట్టాలని దాని ఫుల్ పీట్ ఇట్లా ఉండాలని దాని స్టాండ్ ఇట్లా ఉండాలని దాంట్లో వాడే మైక్లు ఇట్లా ఉండాలని నీ తలంపులతో నువ్వన్నీ ఆలోచిస్తున్నావు కానీ దేవుడు అవేమీ చూడట్లేదు అందుకే ఉంటాడంటే మనుషులు చేతులతో హస్తపుస్తములైనటువంటి ఈ మందిరంలో దేవుడు ఉండడని మీకు తెలియదా మీరు నా కోసం ఎక్కడ నిర్మిస్తారు మందిరం భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసము మీరు నా కోసం మీరు ఎక్కడ మీరు సంఘాన్ని చర్చిని నిర్మిస్తారు అని చెప్తారు అది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పాత నిబంధనలోనేమో మరి దావింద మహారాజు చర్చిని కట్టించడానికి చాలా ఆశపడతాడు తర్వాత సెలవు ఆ దేవుడు ఏర్పరచుకొని దానికి కావాల్సినటువంటి అన్నిటినీ తీసుకొచ్చుకుంటాడు దానికి కావాల్సిన అన్ని వనరులన్నీ సమకూర్చి పెట్టాడు దేవుడు దానికి సంబంధించి కొన్ని వేల టన్నుల రూపాయల పెలుగు బంగారం కానీ వెండి కానీ వజ్రాలు కానీ మణులు కానీ మాణిక్యాలు కానీ రతనాలు కానీ తర్వాత వెండి కానీ తర్వాత రాగి కానీ ఇత్తడి ప్రతిది ఇలుము కానీ ప్రతిదీ ఏదేదైతే అవసరం ఉందో వాటన్నిటినీ అక్కడ జమ చేయటం చూస్తూ కానీ ఇక్కడ కోసం మరి దేవుడు సమరి స్థితితో మాట్లాడతాడు అమ్మా ఒక దినం వస్తుంది మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళనవసరం లేదు అని చెప్తాడు ఇట్లా దేవుడు యేసు ప్రభు కాలంకి వచ్చేపాటికి పాత నిబంధనలో ఉన్న చర్చిని యేసు ప్రభు కాలంకి చర్చి కాకుండా ఒక ఆత్మీయ ఆత్మీయ దశలోకి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు గుర్తింపుని మనిషికే ఇచ్చాడు దేవుడే దేవుడు నిజంగా ఎక్కడ కావాలనుకుంటున్నాడు ఏంటంటే మన హృదయాల్లో మిశించాలనుకుంటున్నాం ప్రకమ గ్రంథంకి వచ్చేప్పటికి దేవుడు రే తన చేతుల్ని చాచి లోబల్ని జను జనుల వైపు చూసి ఆయన ఇంకా మారుతారేమో నేను గురి చూస్తా ఉన్నాడు నా స్వరంగని తన తలుపు తీస్తాడో వాడు నాతోనూ నేను ఆడితో కూర్చొని అతనితోనే ఉండి భోజనం చెప్పి దేవుడు స్వయంగా మాట్లాడతాడు ఏం తీస్తా ఉన్నానంటే హృదయం అనేటువంటి తలుపు దేవుడు కావాల్సింది కేవలం హృదయం మాత్రమే ఈ హృదయాన్ని ఏ విధంగా పాడు చేసుకోగలవు శారీరకంగానంటే దానికి పెయింట్ లేకపోతేనో దాన్ని పట్టించుకోకపోతేనో దాన్ని ఏమి రీస్టోర్ చేయకపోతేనో అది పాడైపోతుంది నువ్వేం పట్టించుకోకపోతే అది పాడైపోతుంది అట్లాగే శరీర ఆత్మీయంగా కూడాను నీకు ఇచ్చినటువంటి తలంతును నువ్వు దాన్ని కోల్పోతే దాన్ని తీసేస్తే నువ్వు దాన్ని మర్చిపోతే దాని నుంచి డీవియేట్ అయిపోతే దాని నుంచి దూర దూరపరచబడిపోతే నువ్వు దాన్ని పాడు నీకు ఆ తలంతును పాడు చేసుకోవటం అది వాడకపోవటం వల్ల ఇది ఈ వాడని వస్తువులు ఏ విధంగా భూజు పట్టిపోతాయో తుప్పు పట్టిపోతాయో లేకపోతే అవి చెడిపోతాయో అదేవిధంగా నీకు ఇచ్చినటువంటి దేవుడు ఆ తలంపుని ఆ తలంతుని నువ్వు వాడుకోకపోవటం వల్ల సన్మార్గంలో దాన్ని ఉపయోగించుకోకపోవటం వల్ల అది వాడైపోతుంది దేవుడు చాలా ఈజీగా గిఫ్ట్ ఇస్తారు దేవుడు అంత ఈజీగా ఆయన ప్రేమించి ఆయన మహిమార్థం అయి మనకు ఆ గిఫ్ట్ ఇస్తాడో దాన్ని అంత తెలివి తక్కువగా మనం చాలా ఈజీగా పోగొట్టుకుంటాం చాలా చాలా క్విక్ గా పోగొట్టుకుంటాం తెలీదు అది మనం తెలుసుకునే సమయానికి చాలా టైం పడుతుంది మళ్ళీ ఆ తలంత దేవుడు నడినా ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా రాదు ఎవడు దేవుడు చాలా కష్టం ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగపరచుకోలేదు దేశాంతరం పోతా ఒక వ్యక్తికి కొన్ని దినారాలు ఇస్తే అయ్యా నువ్వు విత్తన చోట పంట కోయేవాడు అని చెప్పి నీ డబ్బులు నేను భూమిలో పాతి పెట్టాను అని నేనంటే వాడి దగ్గర నుంచి చెడ్డదాసుడు అని తీసి కలిగిన వాడికి ఎక్కువగా ఇచ్చాడు నీకు నువ్వు వాడకపోతే నువ్వు దాన్ని పాటు చేసుకున్న వాడివే ఏమి ఇచ్చేవాడు దేవుడు తలంతు నీకేముంది నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలా బైబిల్ వాక్యం ముఖ్యంగా ఏ విధంగా మాట్లాడుతుందంటే ఒక దశలో నీకు వాక్యం ఆ అన్నిగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంది నువ్వు మంచి ఆత్మీయాహారం తీసుకుంటూ ఆ అవన్నీ మర్మాలన్నీ తెలుసుకుంటా ఉన్నప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది దేని గురించి ఏంటంటే నీకు ఈ సీక్రెట్స్ అన్ని తెలియబడుతున్నాయని ఏంటంటే ఖచ్చితంగా తెలియని వాడు నశించిపోకుండా ఉండడం కోసం నువ్వు రివీల్ చేయాలి నువ్వు వాడికి చెప్పాలి అందుకు దేవుడు ఈ సీక్రెట్స్ అన్ని బయట ఉంటాడు మనకి కేబీపీఎంలో మంచిగా దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఎంతో లేని అవకాశం ఎక్కడెక్కడో మర్మాలు ఎక్కడెక్కడో లోతైనటువంటి మర్మాలను దా దాదాపు అందరూ ధ్యానించడం అందరూ తెలుసుకోవటం ఆ సీక్రెట్స్ అన్ని మనకు తెలిసి దేవుని దేవల్లా మనం తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకొని మనలో మనమే ఉంచుకుంటే ఎట్లా మొన్న ఒక రోజు ఒక చోటకి ఎక్కడికి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఒక వాక్యం చెప్తే వాళ్ళు ఇప్పటికీ దాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతో ఎంతో సంతోషపడతా ఉన్నారు వాస్తవంగా ఆ వాక్యం నాది కూడా కాదు నేను కేబీపీఎంలో నేర్చుకున్నదే చంద్రశేఖర్ సార్ చెప్పినటువంటి మాటలన్నిటినీ నేను జాగ్రత్తగా నోట్ చేసుకొని మర్చిపోకుండా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాటిని తెలియని వారికి కొత్తగా పిలువబడిన ప్రాంతానికి నేను వెళ్ళి ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ మాటలని చెప్పినప్పుడు వాడు చాలా సంతోషంతో నిండి నిండిన వారే ఆ విషయాలను అనేకులకి చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు చాలా మంచిగా చెప్తున్నాడు వాక్యం చాలా మర్మాలు తెలియపడుతున్నాడు అని వాస్తవంగా నేను సాహసంలో లేకపోతే నాకు కూడా తెలియదు కదా దేవుడు ఎందుకు తెలియపరిచాడు అని అంటే తెలియని వాళ్ళకి తెలియపరచడం కోసమే మనం అందించాడు కాబట్టి ఆ తలంతిని నేను అట్లాగే పెట్టేసుకుంటే భూమిలో పెట్టేసుకుంటే ఆ సీక్రెట్స్ అన్ని నాకు తెలియదు నాకు తెలిసినా కూడా నేను వాడబడకపోతే అదేవిధంగా పట్టి పట్టినట్టుగా ఉండకపోతే నాకు అవకాశం వచ్చినప్పుడు నేను వాక్యం చెప్పకపోతే పిలిచినప్పుడు నేను వెళ్ళకపోతే దాన్ని నేను పాడు చేసుకున్న వాడిని అవుతాను చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్వరాజ్ బ్రదర్ ఫోన్ చేసి అయ్యా బ్రదర్ కొంచెం ఆకేం చెప్తారా అంటే నిజంగా చాలా టఫ్ సిచ్యువేషన్ లో ఆయన ఫోన్ చేయడం నేను కాదంటే నేను కూడా బాధపడతా ఉన్నా అయ్యో ఏంటి సడన్ గా నేను చెప్పలేకపోతున్నాను నేను అటెండ్ కాలేపోతున్నాను లేకపోతే నేను ఏంటంటే ఏదైనా బంధువులు వెళ్ళకో దూరంగా వేరే హౌస్ కి విజిట్ చేసి చేయడానికి వెళ్ళినప్పుడు ఫోన్ చేయడం జరుగుతుంది నేను చేయలేకపోతున్నానే బాధ నాలో ఉంది ఈ రోజు మధ్యాహ్నం అడిగారు చూసాను ఈ రోజు ఖాళీగా ఉన్నాను ఓకే బ్రదర్ అన్నాను ఒకవేళ అట్లా అడిగిన ప్రతిసారి నేను స్కిప్ చేసుకుంటా నేను వెళ్ళిపోతే నేను ఆ తలంతును వాడని వాడినే అవుతాను అది ఖచ్చితంగా కొంతకాలం తరత పోతుంది కాబట్టి అదే కాదు ఇదో ఎక్కడన్నా పాట పాడే విషయంలోనూ ప్రార్థించే వాక్యాన్ని ధ్యానించే విషయంలోను ప్రతి ఏ తలంత దేవుడు ప్రవచించే విషయంలోనూ దేవుడు ఏ తలంతిస్తే ఆ తల తలంతుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా దాన్ని సాధన చేస్తూ ఉండాలా దాన్ని ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎదుగుదల ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ పరిశుద్ధాలమై ఉన్నారు కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారు ఎవడును తను తాను మోసపరుచుకోకూడదు మీలో ఎవడైనా ఈ లోకంలో లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడలా జ్ఞాని అగునట్టు ఆ అగునట్టు వెర్రివాడు కావాలని ఈ విషయాలని ఇక్కడ తెలియపరుస్తా ఉన్నారు ఇదే విషయాన్ని ఆరో అధ్యాయము కీర్తన మొదటి అధ్యాయం ఆరో కీర్తన మొదటి ఆ కొరెంజీలు మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిందని చూద్దాం ఆరు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది సాధారణంగా మనం ఏమనుకుంటాం మనం ఏ విధంగా పుట్టాము ఏ విధంగా పెరిగామని ఏమనంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకానికి వచ్చామనుకుంటాం కానీ దానికన్నా ముందు కేవలం దేవుడు సృష్టినంత తన నోటి మాటతోనే సృష్టించి మనిషిని మాత్రం తన చేతి నిర్మాణం ఆయన చేతి పనిగా మనిషిని చేశాడు కాబట్టి మనం ఎవరు మనుషులు ఎవరు చేశారు మనల్ని ఎవరు పుట్టించారు అని ఆది నుంచి ఆ జెంటికల్ స్ట్రక్చరు ఆ విధానం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి అని అనంటే ఏం చెప్తున్నాడు అని అంటే వాక్యం ఏం మాట్లాడుతుందని ఏంటంటే ఆ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది మీలో నున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎదుర మీరు మీ సొత్తు కారు మనం సొత్తు కాదు ఎందుకో నేను ఏంటంటే దేవుడు మనల్ని తన విలువ విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహంతో దేవుని మహిమపరచాలనే విషయానికి ఎందుకు కూడా తెలియజేస్తున్నారు మన సొత్తు కాదు ఎందుకో నేను ఏంటంటే ఏ ఏదో రోజు ఎప్పుడో ఎప్పుడో మన తెలియని తెలియని స్థితిలోనే మనం ఎరగని స్థితిలోనే దేవుడు మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన రక్తాన్ని లోకంలో కార్చి మనల్ని తన సొత్తుగా చేర్చుకున్నాడు తన సొమ్ముగా చేర్చుకున్నాడు ఆయన రక్తం ద్వారా మనం విలువ పెట్టి కొన్నాడు ఆ విలువ అతని రక్తమే ఆయన దేవుని రక్తమే నీ కోసం నా కోసమైనా అన్యుల కోసం కూడాను ఈరోజు భయంకరంగా విగ్రహారాధన చేస్తున్నటువంటి జనాల కోసం కూడాను తెలియని ప్రజల కోసం కూడాను ఈ రోజు ఉత్సవాల్లో ఉన్నటువంటి జనం కోసం కూడాను తర్వాత రకరకాల జనాల కోసం రోడ్ల మీద ఉన్నవాడికి ఫుడ్ ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి ఆయన ఏం చేశాడనంటే అందరి పాపం కోసం అందరి కోసం ఏ భేదము లేకుండా ఏ వర్గం అని ఏ తెగాని లేకుండా యూధుడని గ్రీక్ గ్రీకు దేశస్తుడని ఇంక ఇట్లాంటి ఏ భేదాలు లేకుండా అందరి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన విలువ పెట్టి కొన్నాడు మనం ఆయన సొత్తు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది కాబట్టి మనం కూడా పరిశుద్ధి పరిశుద్ధత కలిగి జీవించాలి అనే విషయాన్ని తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసి పత్రిక రెండవ అధ్యాయము టర్నాలుగో వచ్చింది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్రియులందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగాను చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను ఎందుకు ఆయన అర్పించుకున్నాడు ఏంటంటే ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి మన నీతి మనల్ని కాపాడాలి అంతవరకు మన నీతిని మనం పట్టుకొని ఉండాలి ఆయన సంస్థ దుర్నీతి నీతి తప్ప ఈ దుర్నీతి అనేది మనలో ఉండడానికి వీళ్ళు సత్క్రియ లేదో ఆసక్తి తన కొర తన తన కోసరము పవిత్ర పరుచుకొని సొత్తుగా చేర్చుకుంటకు తను తానే మనల్ని అర్పించుకున్నాను ఎందుకు ఆయన ఎందుకు అర్పించుకున్నాడు తన తానుగా అంటే మనలో ఉన్నటువంటి దుర్నీ తీసివేయటం కోసం మంచి క్రియ సత్క్రియలను చేయడానికి ఆయన ప్రేమ ఆయన ఆయన మనల్ని ప్రేమించి ఏ విధంగా ఆయన మనల్ని రక్షించాడు ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆయన రక్షించాడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మనల్ని ఎలా మనం కూడా ఎదుటి వాడిని ఆ విధంగా ప్రేమించే విషయంలోను సక్రియులలోను సక్రియులు అంటే ప్రేమించే విషయంలోను తర్వాత ఏదన్నా ఇచ్చే విషయంలోను ఎప్పుడో ఇవన్నీ చేయగలం అంటే ప్రేమ ఉంటేనే ప్రేమ లేకపోతే వేద్యుడు ఎన్ని ఉన్నా ఎంత పెద్ద తలంతో మనకున్నా ఆ ప్రేమించే గుణం కనుక లేకపోతే మనం వీటన్నిటిని కోల్పోయి దేవుడు ఎన్నో సందర్భాల్లో మన ప్రభు దగ్గరకు ఇట్లాంటి కేసులన్నీ వచ్చినప్పుడు శిక్షించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన శిక్షించలేదు ఎవరిని ఏమీ అనలేదు కానీ ఇక మీద అది చేయొద్దు పోమ్మని చెప్పాడు ఆ వ్యభిచారంతో పట్టు పట్టబడిన స్త్రీని అందరూ తీసుకొని వచ్చి రాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను శిక్షించాలని చూసినా కూడా దేవుడు ఒక్క మాట వల్ల కేవలం దేవుని వల్లే వాళ్ళందరి చేతిలో ఉన్నటువంటి రాళ్ళు కింద పట్టడానికి ఎవడు పాపం చేయని వాడున్నాడో మొట్టమొదటిగా రాయంటే ఆ విషయం వాళ్ళని తలిచివేసి దేవుడు ఒక మాట మాట్లాడేది ఆ మాట వాళ్ళు బలరాళ్ళు లాగా వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ దేవుని మాట ఎప్పుడైతే వాళ్ళు చెవిని పడిందో అది వాళ్ళ హృదయాలను మార్చేసింది మార్చేసి ఆ పాపం లేని ప్రేమించే గుణాన్ని ఇచ్చి ఆయన అమ్మ అప్పుడు దేవుడే ఉంటాడంటే నీ మీద ఎవరు రాళ్ళు వేయలేదా అయితే నేను కూడా నేను ఇక మీద పాపం చేస్తున్నది ఈ లోకం ఈ ఆలోచిస్తే దేవుని ప్రేమ ఆ కాపాడుతూ వచ్చింది మనల్ని కూడా ఎన్నో పాపాలు శాపాలు కోపాలు అన్నిటి నుంచి ప్రతి దిన మనల్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పబడి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి మనల్ని కాపాడండి సత్క్రియ ఎందు ఆసక్తి ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగాను చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను తర్వాత రాసిన రెండో పత్రిక కొన్ని నీళ్ళు రాసిన రెండు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచ్చినం కూడా చదువు జీవించు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు ఆయన అందరి అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయముగా చెప్తున్నాము జీవించు మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారిని కొరకు అంటే ప్రభు కొరకు మనం జీవించాలి ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని మన హృదయంలో ఉంచుకోవడం కోసము మన ఈ లోకంలో సంబంధం లేని వారి లాగా ఉంటూ ఆయన్ని మనం ప్రతిక్షణం మనలో జీవింపజేసుకోవాలి మనలో ఉంచుకోవాలి మనలో దాచుకోవాలి ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడికి ఎఫీసియన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుచున్నది ప్రతి కట్టడము దేవాలయ మానంగానే ఉంటాయి చక్కగా ఫుల్పీ ఉన్నది దాంట్లో ఉన్నటువంటి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి పరిశుద్ధ పాత్రలు ఉంటాయి తర్వాత ఆ కిటికీలు ఉంటాయి గుమ్మాలు ఉంటాయి అన్ని కలిగి ఉంటేనేది మందిరం అవుతుంది అట్లాగే మనం కూడా ఒక టీం ఉన్నప్పుడు ప్రతి కట్టడంలో ఆయన చక్కగా అమర్చబడినాడు ప్రతి కట్టడంలో ఆయన చక్కగా అమర్చబడ్డాడు మన హృదయంలో ఆయన ఒక మంచి స్థానాన్ని మనం ఆయనకి ఇవ్వాలి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నది మనం కూడా ఆ దేవాలయంలో ఏమేమైతే ఉంటాయో ఆ గుణగణాలన్నీ మనలో ఆధ్యాత్మికంగా దాచుకోవాలి ఆయన మీరు ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అనే విషయాన్ని ఇరవై రెండవ ఆ ఉచనంలో అప్తం కాబట్టి మనం ఎవరు ఇన్నానంటే దేవునికి ఆలయం అయ్యి ఉన్నాము ఆలయం ఏ విధంగా ఉండాలో ఆలయం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధంగా ఉంచడానికి చేసే ప్రయత్నాలన్నీ పరిశుద్ధత అంటే మన ఉద్దేశం ఏంటంటే నీట్గా ఉండాలి చక్కగా ఉండాలి బాగుండాలి మంచి ప్రజెంట్ వాతావరణం ఉండాలి కాబట్టి దాన్ని మంచిగా పెయింట్ చేయించాలి మంచిగా డెకరేట్ చేయాలి చక్కగా పెట్టుకోవాలి దాంట్లో మంచి లైటింగ్ చేయించాలి దీపాలు పెట్టాలి ఇవన్నీ కోరుకుంటాం కానీ దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు కానీ ఇవన్నీ మన హృదయంలో ఉండాలి మనం వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఉండాలి కాబట్టి మనం ఎక్కడో గుళ్ళో పోయి ఒక దీపం పెట్టి లేకపోతే ఒక క్యాండిల్ వెలిగించి రావటం కాదు కానీ మనం వెలుగుతూ ఉండాలి మనం వెలగాలి అని అనంటే మనలో ఆయన ఉంటేనే ఆయన ఎలిగించగలదు ఆయన ద్వారానే మనం వెలగలం ఆయన కాబట్టి దానికి కావాల్సినటువంటి అర్హతలన్నింటినీ మనం ఒకదాని తర్వాత పొందుకొని ఆయనకి ఆలయం కాబట్టి మనం ఆ ఆలయం కావాల్సిన అర్హతలు మనం కలిగి ఉంటూ ఎవరికైతే ఈ ఆలయమైన ఆలయం అయ్యి ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయి జీవిస్తా ఉంటారో వారికి మనం జ్ఞాపకం చేసేవాళ్ళగా ఉండాలి కాబట్టి దేవుడు కొన్ని మాటలు తన ఇనికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మీ నామ్మానికి ఎంత వందనాలు స్థితులు స్తోత్రాలు వాక్యాన్ని బట్టి మీకు ఎంత వందనాలు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ఎంత వందనాలు అవును ప్రభా మీ సొత్తు మీరు మా కోసం ప్రభా అను చెల్లించి ఆయా క్రయదనముగా మీ అర్థాన్ని కాచి కొన్నారు ప్రభా అయా మీ పరిశుద్ధులు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకుంటున్నారు ప్రభా ఆ విధంగా పరిశుభ్రతను మేము కలిగి ఉండడానికి మీకు అనుగ్రహించండి ప్రభా ఎదుగునైనా మేము నిత్యం వెలుగుతూ వెలిగించడానికి కావలసినటువంటి కృపను దయతను మాకును ప్రభా ఎదుగునైనా ప్రభా ఎదుగునైనా ఈ సమయాన్ని ప్రభా మీకు వెచ్చించి ప్రభా మీ పాద్యాన్ని విచ్చేరి ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం Amen. Baba, is gonna name my profession. Thank you. Naagrinchi maney. Yesai naamam leru vidukuntunni ardisnam tanri. Amen. Amen. Amen. Amen. Brother, thank Phrase you brother. Sister. Praise Lord. Praise Lord. Thank you brother. Thank you sister and this praise Lord. So jetha sister praise Lord sister. <coughs> కండిషన్ లో అంటే నేను మళ్ళీ వెనక్కి పోతే రికార్డింగ్ మిస్ అవుతుంది నాకు గుర్తునందుకు చేయండి అక్క కొంచెం అబ్బీ కోసం కూడా చేయరా జ్వరం ఉంది కొంచెం హెడ్ ఎక్ జ్వరం కొంచెం ప్రార్థించారు అబ్బీ పరిషుధుడా పరిషుధుడా పరిషుదుడా మహాగనుడ సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారులైన ఎస్ఐ అన్నిక చెంత ప్రభ రాత్రికాల సమ్యమందునైనా మేము విజ్ఞాపన చేస్తుండగా ప్రభ మహార్తనాదములు ప్రభ మా మూలవులను ప్రభ మా నిట్టూర్పులను అన్నిటినీ నువ్వు తెలుసుకున్న దేవుడవు అన్నిటినీ గమనిస్తున్న దేవుడు మా ప్రార్థనను ప్రభా అంగీకరిస్తున్న దేవుడు ప్రభ నీ పాద సన్నిధిలో వచ్చిన వారిని ఎవరిని నువ్వు ప్రభ నీ యొక్క కృపను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి వాత్సలిని బట్టి నీకు మదనాలు చెల్లిస్తున్నాం నీవు ఇచ్చిన వాక్యం బట్టి నీకు మదనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఈ యొక్క వాక్యం మా యొక్క హృదయంలో ఫలించటకు సాయం మేము సరి చేసుకున్నట్టుకు ఆయత పరుచుకున్నటకు ప్రభ నా తండ్రి మా హృదయాలలో ప్రభ తండ్రి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి సాయంత్రకాల సన్ని ప్రభు ఎంతో మంది బిడ్డల కోరుకున్న విజ్ఞాపన చేస్తుండగా ప్రతి ప్రార్థనకు వచ్చే నేను నీకు సన్నిధిలో బ్రతింబలాడుకుంటున్నాం నా ప్రభ నా తండ్రి చాలా మంది బిడ్డలకు మరి క్యాన్సర్ విషయంలో ప్రభ భయంకరమైన వేదన రోదన ప్రభ గృహంలో మన శాంతి లేని జీవితం ప్రభ ఏసేనా తండ్రి ఆ క్యాన్సర్ ని కాల్చివేండి నాయన ఆ క్యాన్సర్ ట్యూమర్స్ పురుగులు ప్రభ ఎవరి శరీరంలో ఉన్నా ఏసు నావులో కాలిపోను కాక ఆ యొక్క కుటుంబాలలో రక్షణ దేండి నాయన ముఖ్యంగా ప్రభన తండ్రి ఆ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డ యొక్క ఆ బిడ హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి ప్రభన్న కిడ్నీస్ విషయంలో ప్రభ సంపూర్ణ స్వస్థత కలుగ చేయండి నాయన ఆ బిడ్డ విషయంలో ప్రభన్న తండి మరి ఐ సర్జరీస్ కి అటాక్ట్ ఆపరేషన్ జరగాలంటే నార్మల్ రిపోర్ట్స్ రావాల ప్రభ మీరు ఆ బిడ్డలు నడినతి నుంచి అధికారు వరకు ప్రతి అవయవమును ప్రభ నతండి సంపూర్ణ ఆరోగ్య స్థితికి తీసుకురమ్మని ప్రభ కంప్లీట్ హెల్త్ రెస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన వేసిన ముఖ్యంగా ప్రభన్న చిన్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం నాయ నీ ప్రభ ఫ్రాక్చర్స్ అయి బాధపడుతున్న బిడ్డలు అందరినీ బట్టి నీకు ప్రభన్న తండ్రి మొరపెట్టుకుంటున్నాం తండ్రి నా ఏసియాన తండ్రి మరి అభి చిన్న బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ విషయంలో మీరు ప్రభ సంపూర్ణ దయచేయండి ప్రభ వైరల్ ఫీవర్స్ నిఫా వైరస్ అని రకరకాల రోగాలు ప్రభ మరి తిరిగి ఈ సీజన్ లో బయటకు వస్తున్నాయి తండ్రి డేంజరస్ అని డాక్టర్స్ చెప్తున్న ఈ సమయంలో ప్రభా బిడ్డలందరినీ నకొక రెక్కల చాట్న భద్రపరచుకోనండి ప్రతి విధమైన జ్వరమును ప్రభ తలనొప్పులను బాడీ పెయిన్స్ ని మనుషులను వేధిస్తున్నటువంటి ప్రతి రోగంను ఏసు శక్తి కలిలో కాల్చి వేస్తున్నా చిన్న బిడ్డలందరినీ నీ యొక్క రెక్కల ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచండి నాయన వేసిన తండ్రి సర్వ రోగములను ప్రభా రూపం మాపిన దేవుడు ప్రభానతని ప్రభతని యొక్క నువ్వు పొందిన దెబ్బల చేత మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ చుట్టుగా అగ్ని కంచి వేయండి అంధకారం శక్తులని ప్రభాన తండి కాల్చి వేయండి దురాత్ములన్నిటినీ ప్రభాన తండి పారద్రోలండి నీక బిడ్డలందరినీ ప్రభా కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం దేశీయన తండ్రి డిప్రెషన్ ప్రభ అన్ని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ విషయంలో ప్రభా బిడ్డలకు సహాయం చేయండి నా తండ్రి సేవలో వాడబడుతున్న బిడ్డలందరి కొరకు నీకు మొర పెట్టుకుంటున్నాం వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో ప్రభ మీరు ఉంటానన్నారు మీరు వారికి ఆ స్థలం ఇస్తానన్నారు ప్రభ వారు చేసిన సేవను ఇంకా విస్తరింప చేయండి సేవలో బలమైన సాక్ష్యాలు కలగాలనైనా స్వస్థతలు జరగాల ప్రభ ఆత్మల సంపాదన జరగాల తండ్రి ప్రతి ఒక్క బిడ్డను రెండు అంతలో అభిషేకించి విస్తారమైన ఈ సేవలో ప్రభ పనిముట్లుగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ అంతర అంతరంగంలో పరిశోధించు దేవుడు ప్రభ నా తండ్రి మా మీకు సమీపంగా ఉండుటకు సహాయం చేయండి ఏసీ నండి తొట్టిల్లకుండా నిలబడటకు మా యొక్క విశ్వాసం ఇంకా బలపరచండి నాయన ప్రభ రాకడ కాలం మందు మేము సంసిద్ధపడి నండి నేను మమ్మల్ని మేము ఆయతపరుచుకున్న తండ్రి ధైర్యంతో నీ యొక్క పాద సన్నిధికి చేరుటకు కృప దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ ప్రేరి పేర మీరు దీవించండి మరి గ్రూప్ జరుగుతున్న ప్రతి ప్రార్థన విషయంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన స్వస్థతను మీరు అనుగ్రహించండి ఏసనా తండ్రి నీ యొక్క కృపల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం ప్రభ మీరు దయచేసి ఏసియా మీ యొక్క అభిషేక తైలం చేత అభిషేకించండి ప్రభ కొదువులు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ప్రభ నతని అన్నిటినీ సరి చేయి వాడవు ప్రభ సమస్తము నీకు సాధ్యము నాయన నీకు ఆ సాధ్యమైన కార్యం ఏవి లేవు ప్రభ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని ఆదరిస్తున్న మాట్లాడుతున్న దేవుడు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు నీకు వదనాలు చెల్లిస్తున్నాం రోగంలన్నింటినీ మాపోవాడవు నీవే ఐఎస్ఏ అతని ఎహోవా రాఫా అని నీకు పేరునైనా స్వసత నిచ్చు వాడవు నీకే వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా విజ్ఞాపనల విషయంలో ప్రభ ప్రతి ఒక్క బిడ అవసరతం తీర్చండి కొదువు ఏమై ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభాని ఏది కృపలో జ్ఞాపకం చేసుకోరండి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరే కార్యం జరిగించండి వేసిన తండ్రి సంసారంలో ప్రభ నెండి విషయంలో ప్రభ మీ గొప్ప ఆదరణ దయచేయండి ప్రభ ఎన్నో కుటుంబాలు వీడిపోతున్నాయి నాయన ఎన్నో కుటుంబాలు అల్లజడి ఉంది ప్రభ సమాధానం లేని స్థితిలో ఎంతో ఉన్నారు రసీయ ఆయన గృహాలను మీరు దర్శించండి ప్రభా ఆ యొక్క హృదయాలను తెప్పనిలా చేయండి ప్రభా లేదంటే నీ యొక్క వాగ్దానంలో నమ్మి ముందుకు వెళ్తుండగా తిరిగి కట్టండి నాయన ప్రభన తండ్రి పడిపోతున్న ప్రతి కుటుంబం ను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబంలో బిడ్డలు ప్రభా బాధపడకుండాన్నట్లు ఎస్ఏన తండ్రి కుటుంబం నువ్వు దీవించినవు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా కుటుంబ ఆశీర్వాదులు ప్రతి ఒక్క బిడ పొందునట్లు నీ నీకు కృపలు జ్ఞాపకం చేసుకోనండి ప్రభన తండ్రి ప్రతి ఒక్క బిడ విషయంలో ప్రభ ఫ్రాక్చర్స్ విషయంలో నా తండ్రి మీరే కార్యం జరిగించండి ఎము విరిగిపోతున్న ఎముకలు ప్రభా బతకబడాలా ఆపరేషన్ జరుగుతుండాలా ఏసిన తండ్రి ప్రతి విషయంలో మీరు కిషిక పాపని మీరు ముట్టండి నాయన ఆ చేతి ఇన్ఫెక్షన్ మీరు ముట్టినందుకు వందనాలు ప్రభ తిరిగి మరి ఏది రకమైన సర్జరీ చేయాలన్నా ప్రభ మీ యొక్క కృప చూపించండి ప్రభ నచ్చండి నీ యొక్క కృపలో జ్ఞాపం చేసుకోనండి ఏసయ్యా నీ కార్యములు ఎంతో గంభీరంలు ప్రభ ప్రతి విషయంలో మేము స్వసత నొందిన తర్వాత సాక్షులుగా నిలబెట్టండి నాయన మా యొక్క సాక్ష్యం ద్వారా అనేకులు ప్రభ నచ్చండి నీ అందు స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగుటకు మమ్మల్ని బలమైన సాధనలుగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క కార్యంలో ప్రభన తండ్రి మీ మహిమను మేము వెదచెల్లాల ప్రభ మీ యొక్క మహిమ కోసమే మేము కార్యం జరిగించాలా అందుకోసమే ప్రభ మమ్మల్ందరినీ బలపరచమని అభిషేకించమని తొట్టు లేకుండా సహాయం ప్రభా మేము చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను ప్రభన మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలకు తగిన స్వస్థత విడుదల తండ్రి ఏ సున్నామంలో మేము ప్రకటిస్తున్నాం తీవ మీరే కార్యం జరిగించి మహిమ బంధుమని శక్తి కల నా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్రదర్ లేదు కదా స్వరాజ్ ప్రైజ్ రాడు ఒక చేయండి మెల్సన్ బ్రదర్ వాళ్ళ కొడుకు సీరియస్ కండిషన్ ఉందంట ఆయన బోర్న్ మ్యారోలా బ్లడ్ సర్కులేట్ అయితే అంట చిన్న బాబు వన్ ఇయర్ బాబు ప్రాధాన్యత పెట్టారండి మీరు నీలఫర్లు ఉండంట బాబు రెయిన్బో హాస్పిటల్ వేస్తే ఇరవై ఐదు లక్షలు అడిగిరంట అది నీలఫర్కి పోయారు నీలఫర్ నుంచి మళ్ళా మేబీ అక్కడ పోవచ్చు నిమ్స్కి వెళ్ళొచ్చు ఆశీర్వాదం ఇస్తా మెల్సన్ బ్రదర్ కొడుకు ఆయన పేరు గిడ్యోన్ గిడియోన్ బ్రదర్ చిన్న బాబు వన్ ఇయర్ బాబు వన్ ఇయర్ టూ మంత్స్ మేము మన బర్త్డే అయింది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మన గ్రూప్ పెట్టినా పెట్టినా సిస్టర్ ఈరోజు చేయండి సిస్టర్ చేయండి సిస్టర్ చేయండి సిస్టర్ చేయండి ప్రభా కృతజ్ఞతాధికారి ప్రభా దేవా చిన్న బాబు విషయంలో ప్రార్థించడం తండ్రి ఆ బాబు బోనారభా మరి ఏదైతే ఆటంకం అవుతుందో ప్రభా మరి అక్కడ పీడిస్తున్న ప్రత్యేక దూరాత్మ్యం అని నచ్చటాన్ని గర్తిస్తున్నా ఆ బోనారను విడిచి నువ్వు వెళ్ళిపోవల్సింది దేవాయత్స ప్రభా ఆ బోన్ నేర ప్రభావం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా కావాల ప్రభావ మీద ఆత్మకార్యం చెరిగించండి ప్రభావ దేవాయత్స ప్రభా చిన్న బాబు ప్రభావ తల నుంచి అధికాల వరకు ప్రతి నేరలో ప్రతి ఒక్క ఎంకల ప్రభాని యొక్క జీవం నీకుమరించి సంపూర్ణమైన స్వాసక ఆరోగ్యం వేసుకొచ్చిన నామంలో ప్రకటింప చేసినాం తండ్రి దేవని యొక్క ఆత్మకార్యం చెరిగించని ప్రభావ ఆ కుటుంబంలో అందరు కూడా బాధ బేదన దుఃఖం నుంచి ఊరేలా దయచండి తండ్రి ఆ కుటుంబం అంటే కూడా ప్రభావ విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలా ప్రభా మరి మీరు సాయం ప్రభాని ప్రార్థిస్తున్న ప్రభావ డబ్బు సాయం కూడా వాళ్ళకి చేయండి ప్రభా దేవాయస బాబుకి ఎలాంటి లేకుండా ప్రభాని యొక్క దూతల్ని కాపుదలకు దండి ప్రభా డాక్టర్స్ కి కూడా ప్రభా చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా దేవాయసీ ప్రభా వారి కుటుంబ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది వారిని అందరినీ మీరు రక్షించుకొని వారి అందరినీ మీరు కాపాడండి ప్రభావ ముఖ్యంగా ప్రభా చిన్న బాబుని కాపాడండి దేవాయసని పీరుస్తున్న ప్రతి ఒక్క చిక పిల్లలను నచ్చిన గదిసిన ఆ బాబుని విడిచి వెళ్ళిపోవాల్సింది యేసుకృష్ణ నామం రాజున స్తోతున్న తండ్రి దేవ యేసు ప్రభా మరి ఆ బాబు ప్రభా నీచెతగిసిన ప్రభాసీవే తోడే నడిపించి మరి బాబుకు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయమని యేశు కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆన్ మేన్ ప్రార్థిస్తాం సిస్టర్ స్తోత్రం నైనా పరిశుద్ధి జీవంగల తండ్రినికే ఉందన్నాడు ప్రభా మనం మెన్సన్ వాళ్ళ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఏసకృష్ణ నామంలో చిన్న బాబును ముట్టడి తాకండి అయినా ఇది అని స్వచ్ఛత కలుగును గాక విడుదల దయచేయండి సైతండగాలు గర్దించండి ప్రభావ ఏసుకృష్ణ నామంలో దేవ అప్పుడు సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలా దేవా నీ బ్లడ్ రక్త పురోక్షణాన్ని దయచేయండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ బిడకు సమాధాన నెమ్మది దయచేండి శరీరానికి దురాత్మ అధకార దయ్యాలు చీకట్ల ఏసునాంలో గర్దింపబడునుకార ఉరికరీర ఏసుకృష్ణ నామలో సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందాలా ఆ బిడకు సంపూర్ణంగా ప్రతి ఒక్కటి రిపోర్ట్ నార్మ రోట్లు సహాయపడండి దేవా తొందరగా ట్రీట్మెంట్ జరిగి ఇంటికి వచ్చే క్షేమంగా ఉండాలా మీరే కార్యం ండి ఆ బిడ్డ కృష్ణ నామంలో ప్రభ నీ బిడ్డ ప్రభు నీ సొత్తు ప్రభు నీసుకృష్ణ నామలో నీ రక్తం కొన్న బిడ్డ ప్రభు ఏసుకృష్ణ నామంలో దేవ అప్పుడే జ్ఞాపకం చేసుకోండి ఏసుకృష్ణ నామలో ఏసుకృష్ణనామలో పట్ల పాపాలని క్షమించండి ఆయన ఏసు ప్రభ చిన్న బాబు బిడ్డ ప్రభ ఉప విద్యాన్ని దయచేయండి ఏసుకృష్ణ కుటుంబానికి సమాధానం దయచేండి ముఖ్యంగా ఏసుకృష్ణ నామల దేవ వాళ్ళ అమ్మ నాన్న యేసుకృష్ణ నామలో నీకు సమర్పించుకున్న బిడ్డలు ప్రభావ ఏసుకృష్ణ నామంలో దేవ వాళ్ళు కూడా సేవ చెయ్యనుగా కదేవాసు కృష్ణ నామలు ప్రతి ఒక్కటి నీ ప్రతి ఒక్కటి స్వస్థత విడుదల కలగచ్చేయండి ఆ కుటుంబానికి ఆదరణకర్త మీరే ప్రభు మీరే కాలం జరిగించి ని నామానికే మాయమ తెచ్చుకోండి చీకటి శక్తులు ఏసనంలో గర్దించండి ఆ కుటుంబం చూడే పర్లోక దూర కాదురాధేయండి ఏసు ప్రభావ నువ్వు మార్గం తెరిచే దేవుడో ప్రభావ అయ్యా నీ నామంలో ప్రతి ఒక్కటి విడుదల ఉంది ప్రభావ ని నామం పెట్టుకొని ఇక్కడ అడుగుచున్నాం నాయన చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబం అంతా రక్షింపబడాలా గొప్పగా సాఖి నిలబడాలా ప్రభావరాకడకు బలమైన సేవలో వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా వాడుకొని నీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుకృతం అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ స్తోత్రం నయన ప్రభా పవన్లకు వీళ్ళ స్తోత్రాలు దేవాయశ్వ మహప్ర ముఖ్యంగా మా ప్రభా మెల్సిన వాళ్ళ బాబు గురించి ప్రాణిస్తున్న మహప్రభ దేవాశ్వర గిడ్డి ఉన్న దేవాయశ్వభ అతని దేవాయేశ్వరని మైమాదమై జీవించిన అన్న సాయండి దేవ చిన్న బాబు మహాప్రభ దేవాయశ్వర ఏం తెలియని బాబు మహాప్రభ అతనికి దేవాయశ్వ ప్రభ ఇంకా దేవాయస్మ పరిశుద్ధి నింపండి మా ప్రభా దేవామ తల నుంచి అరకాల వరకు దేవాన్ని రక్త పరోక్షణ దాయించండి మా ప్రభా బోన్ మ్యారేలో దేవాస్మ ప్రభావ ఎటువంటి ఇబ్బంది ప్రభావ తీసివేయండి మా ప్రభా ఈ గర్దిస్తున్న మా ప్రభా మీరే సర్వరక్షకుడు మీరే తోడైనాడు మా ప్రభా దేవా దేవాయస్మ ప్రభావ తింటలేడు అంటారు మా ప్రభా దేవా తినటం సాయం చేయండి మా ప్రభావం నష్టం కుమార్ంచండి మా ప్రభా ఫ్యామిలీకి ఆధారణ దయచేయండి మా ప్రభావ మెరుసంబరు వాళ్ళ భార్య దేవ పూర్తిగా మారటకు సాయం చేయండి దేవా చేసిన ప్రతి ఒక్క తప్పును దేవాయ మా మీరు క్షమించండి మా ప్రభా ప్రతి ఒక్కటి దేవాయసం తీసుకువెండు మా ఇప్పుడు నీ సన్నిధికి వచ్చిన బట్టి నీకు వందోత్రాలు దేవ ప్రతి ఒక్క భారం తీసుకువెండి మా ప్రభా మరొకసారి వాళ్ళ అద్భుత కార్యాలు చేయండి మా ప్రభావ మీరు సాయం చేయండి మీరే తోడైనాడు మా ప్రభా ఎంతో మంది క్యాన్సర్ తో బాధపడుతారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి మా ప్రభావ మీరే స్వస్థపరచండి మా ప్రభా మీరే స్నాయం చేయండి మా ప్రభా దేవా మా ప్రభావ మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా ఇక్కడ కేవీపీఎం లో దేవా ప్రతి ఒక్కరు దేవా సన్నిధిలో మోకరించి ప్రారంభించిన విధానం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా ప్రతి కుటుంబం ముట్టి స్వస్థపరచండి దేవా ప్రతి ఫ్యామిలీని దేవా మీరు ఆత్తుకోనండి మా ప్రభా మీరే స్నాయం చేయండి దేవాళ్ళ పనులలో ప్రతి మీరే అభివృద్ధి చెందించండి మా వాళ్ళ తలంపులన్నీ మీ తలంపులు అయ్యటకు సాయం చేయండి మా ప్రభావ వారు ఏమైనా అసహకారం ఉంటే తీసివేయండి మా ప్రభావ మీరే సాయం చేయండి దేవా నీ తటూ తిరిగే బిడ్డలో ఉంటానికి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభావ నీకు మన దీని కుమ్మల నుంచి దేవా చేసి మా ప్రభావ రాయబృదర్ నుంచి మీరే ఆదరణగా ఉండండి మా ప్రభావ మీరే సాయం చేస్తారని తురుగా రాబోతున్నేష్ క్రిసి పెట్టం తండ్రి మన ప్రభు ఈ క్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చాడు ప్రతి ఒక్క పిండి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనాడు కాక ఆమె ఆమెన్ సిస్టర్ ప్రైజ్ రాడ్ ప్రైజ్ రాడ్ సిస్టర్ ప్రైజ్ రాడ్ బ్రదర్